ఇప్పుడు స్పేస్ ఉందనుకోండి స్పేస్ అనంతంగా ఉంటుంది కానీ మీరు అనంతంగా చూడలేరు కాబట్టి ఎప్పుడైతే మీరు అంతము లేని స్పేస్ని చూడలేరో దాని స్థానంలో ఒక అంతాన్ని ఊహించుకుంటారు దట్ ఈజ్ హౌ యూ ఎండ సీయింగ్ బ్లూ స్కై అది అది ప్రకృతి నేచర్ యొక్క ఫినామిన అది ఫిజికల్ ఫిజిక్స్ అది దాంట్లో మీ తప్పు లేదు కానీ నేను పుట్టాను అని ఫిజిక్స్ చెప్పిందా మెడిసిన్ చెప్పిందా వీడు కల్పించుకుందా కాబట్టి ఆకాశాన్ని బ్లూ కలర్గా ఉందని చూడడం తప్పుది కరెక్ట్ కాదు కానీ ఆ తప్పులో మీ తప్పు చాలా తక్కువ దాన్ని సోపాధిక భ్రాంతి అంట అక్కడ ఉపాధి ఒకటి ఉంది వెరాజ్ చూసి పామును కూడా నిరుపాధిక భ్రాంతి అది ఎంటైర్లీ మీ మిస్టేకే కాబట్టి తర్వాత ఆకాశాన్ని మీరు బ్లూగా చూడడానికి కారణం ఏమిటంటే ఆకాశం యొక్క అనంతత్వాన్ని చూడలేకపోవడం చేత దాన్ని బ్లూగా చూస్తారు సముద్రము యొక్క అగాధమైన లోతుల్ని చూడలేక దాన్ని బ్లూగా చూస్తారు సో అదేవిధంగా తన యొక్క బ్రహ్మత్వాన్ని చూడలేక తన యొక్క పూర్ణత్వాన్ని తెలియలేక తనను తాను పరిచ్ఛన్న వ్యక్తిగా మనిషి భ్రమ పడుతూ ఉంటాడు అదొక అదో అదొక భ్రమ ఆ భ్రమలో పడకూడదు విపర్యంలో పడకూడదు విపర్యము అంటే భ్రమ భ్రమ చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఆ భ్రమలో పడకూడదు ఇప్పుడు ఇది ఇంద్రధనుస్సు ఉందనుకోండి ఇంద్రధనుస్సు అది ఎలా కనపడుతుంది ఓ పెద్ద ధనుస్సు ఒకటి మల్టిపుల్ కలర్స్ తోటి ఏడు కలర్స్ తోటి ఆకాశమంతాలు వ్యాపించి ఉన్నట్టుగా కనపడుతుంది మీరు వెంటనే ఇంద్రధనుస్సు కనపడగానే ఓ విమానం లేదా ఓ బైప్లేన్ ఒకటి వెంటనే ఎక్కేసి ఆ ఇంద్రధనుస్సు వైపుకు దూసుకు మీరు అక్కడ ఏమీ ఉండదు ఏమీ ఉండదు ఇంద్రధనుస్సు మీద రిసెర్చ్ చేయాలంటే ఇక్కడ కూర్చునే స్పెక్ట్రాస్కోపీతో దాన్ని రిసెర్చ్ చేయాలి తప్ప ఈ స్పెక్ట్రాస్కోపీని చిన్న బెల్లూరులో పెట్టుకుని ఇంద్రధనుసు దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ ఏమీ ఉండదు కాబట్టి విపర్యమంటే అలా ఉంటుంది అక్క ఇక్కడ నిలబడి చూస్తే ఇంద్ర సమస్య కనపడుతుంది దగ్గరికి వెళ్తే ఏమీ ఉండదు అదేవిధంగా నేను పుట్టాను నేను ఫలానా వ్యక్తిని అని గతానుగతికంగా అందరూ అలా అనుకుంటున్నారు కాబట్టి నేను కూడా అలాగే అనుకుంటాను అని మీరు అనుకుంటే అదొక విపర్యంలో పడిపోతారు పరిచ్ఛినుడిగా ఉండిపోతాడు అలా కాకుండా దగ్గరగా వెళ్ళి ఏమై ఏ పెర్సన్ మెమరీ హూ ఎంఐ వాట్ ఎంఐ అని బాగా మీరు పరిశోధనగా కనుక మిమ్మల్ని మీరు శోధన చేసుకుంటే దీన్ని ద్వంపదార్థ శోధన అంటారు ఆ పని కనుక మీరు శోధన కనుక చేసినట్లయితే మీయందు మీరు ఆరోపించుకున్న ధర్మాలన్నీ కూడా చల్లాచెదరైపోతాయి మీరు ఆరోపించుకున్నది ఏదీ సత్యం కాదని మీకు తెలుపు కాబట్టి ఆ విధంగా తన స్వరూపమునందు పుట్టుక మరణము లేవో తెలుసుకోవాలి జాత్యాదిరహితం అద్వయమాత్మతత్వం సో తన యొక్క స్వరూపము అద్వయ పరబ్రహ్మయే అని వీళ్ళు అర్థం చేసుకోవాలి విజానంత అని వాళ్ళు తెలుసుకోవాలి అయితే ఈ తన స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఒక పెద్ద ఆటంకం ఏమిటంటే ప్రాపంచికత వరల్డ్లీనెస్ అంటే ప్రపంచము అంటే ఏమిటి రెండే ఉంటాయి ప్రపంచంలో అర్థము కామము అంటే భోగాలు సంపద ఈ రెండే ఉంటాయి ఈ రెండింటికి తోడుగా మీరు ఇంకొకటి కూడా దాంట్లో పెట్టచ్చు అదేమిటంటే ధర్మము ధర్మం అంటే పుణ్యం ఆ సెన్స్లో వాడుకున్నాం ఒక లిమిటెడ్ పురుషార్థం కింద అంటే ఏమిటి మీరు ఆ ప్రపంచంలో ఏవో కొన్ని కర్మలు దానాలు ధర్మాలు అవి జాగ్రత్తగా కొంత పుణ్యం మూటగట్టి ఆ పుణ్యం ద్వారా స్వర్గానికి వెళ్ళడానికి మీరు ఏర్పాటు చేసుకోవచ్చు అది కూడా ఉంటుంది ప్రపంచంలో కానీ అది ఓ పక్కన ఉంటుంది ఇది మంచిది ప్రపంచంలో అదొకటి మంచిది కానీ అది ఒక పక్కన ఉంటుంది దాన్ని కూడా అర్థకామాలకి అనుబంధంగా పెట్టేస్తారు ధర్మం అన్నది అర్థకామాలకి ఒక అపెండిక్స్గా ఉంటుంది అర్థకామాలకే అపెండిక్స్ మీరు ఎప్పుడైనా చూసారా బాగా సంపన్నుడు ఉంటారు కోట్లు కోట్లకు పడగలే వ్యక్తూ ఉంటారు సకల భోగాలు ఉంటాయి ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఏదో ఒక రోజున అది శ్రీరామనవమి కావచ్చు కృష్ణాష్టమి కావచ్చు లేకపోతే గణేష్ కావచ్చు లేకపోతే కొడుకు పెళ్లి కావచ్చు ఆ రోజుని వాడి ఆ సందర్భంలో వాడి యొక్క ప్రపంచంలో ఓ పురోహితుడు ఓ పట్టుపించగొట్టడం ఓ పురోహితుడు రెండు మంత్రాలు ఓ బొత్తు వాడు కూడా బొట్టు చుట్టూ ఉంటాడు అక్కడ ఏదో విఘ్నేశ్వరుడు బొమ్మ నాలుగు పుష్పాలు సమర్పించడం ఇవన్నీ ఉంటాయి మీరు ఎప్పుడైనా గమనించారా ఇవన్నీ వస్తాయి ఎవడికి ఇవన్నీ పొగలు రాత్రి అనే తేడా లేకుండా భోగాలతో తల భోగాలలో తల ముంకలవుతూ ఉంటాడు ధనము భోగములు తప్పించే ఉండవు అలాగా జీవించేస్తూ ఉంటాడు సడన్గా మూడు నెలలకో ఆరు నెలలకో ఒకసారి గుర్తుకొచ్చినప్పుడు వీడికి గుర్తొచ్చిందని చెప్పడం కూడా కష్టం వీడి భార్యకి గుర్తొచ్చి ఉండొచ్చు బహుశా అమ్మగారికి గుర్తొచ్చి ఉండొచ్చు వెంటనే ఓ పురోహితుడిని పిలిపిస్తాడు ఆ పురోహితుడు ఆయన వెళ్తాడు ఆయనేమో అక్కడ పిలకు ఉంటుంది ఆ వాతావరణంలో ఈజ్ ది ఆర్డ్ మ్యాన్ అవుట్ ఆ మొత్తం సమూహంలో ఆర్డ్ మ్యాన్ అవుట్ ఎవరండి వీడే ఈ ఈయన ఈయన పట్టుపంచ ఈయన ఈయన దర్భకట్ట మంత్రాలు దాంట్లో ఏది అక్కడ ఫిట్ కాదు కానీ అక్కడ ఆర్టిఫిషియల్గా చాలా కృత్రిమంగా ఫిట్ చేస్తాను ఈయన వెళ్ళి బొట్టు పెట్టుకోండి సార్ అంటాడు వాటి చేత బొట్టు పెట్టిస్తాయి పట్టుపంచ కట్టండి అంటాడు నాకు పట్టుపంచే కుదరదాయా అంటే పర్లేదు రకంగా కట్టండి అంటాడు కదితే ఊడిపోతుందా అంటే అది ఊడిపోకుండా నేను ఉపాయం చెప్తాను దానికి ఇలా మెల్క వేస్తే ఇంక ఊడిపోదు అని ఈయనేదో చెప్తాడు మొత్తానికి ఆ పొట్టపంచిక అలా నిలబెడతాడు ఆ అరగంట సేపు చాలా అండి ఇంకా అయిపోతుంది అయిపోయి కూర్చోండి అని ఆవిడ చెప్పబట్టి కూర్చుంటాడు ఆ దేవుని మీద పుష్పాలు వేయండి అంటే పుష్పాలు వేస్తాయి అది ఒక్కటి మళ్ళీ ఆ గంట అయిపోయిన వెంటనే ఆ సో ఆ విధంగా అర్థము కామము ఓ కార్నర్లో ధర్మము ఉంటుంది విజ్ఞానం శాంతం అద్వయం అద్వయం పరబ్రహ్మ ఇదంతా కూడా బహుదూరంగా ఉంటుంది అదేమీ అక్కడ ప్రవేశపెట్టడానికి కూడా సందర్భంగా అని చెప్పనే అటువంటి వాతావరణంలోకి వెళ్ళి మేము వేదాంతం చెప్తాం మేము పండితులం మేము విద్వాంసులం సాధువులం అనే అది కూడా ఒక దోషమే అక్కడ ప్రవేశించడం మన పొరపాటు ఆ భోగ సామ్రాజ్యంలో ప్రవేశించి అక్కడ ఆత్మ గురించి శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పాడని మొదలు అది అది మిస్పిట్ అది ఎందుకు అక్కడికి వెళ్ళి అలా చెప్పడం ఎందుకంటే ఆ టైంలో మీరు కనుక ఆ ధర్మము అనే అంశాన్ని కనుక మీరు ఫిలప్ చేస్తే వాడేదో ఇంత డబ్బు పారేస్తాడు ముఖం అంతే మామూలుగా పెళ్లి చేస్తే వెయ్యి రూపాయలు దక్షిణ వస్తే ఈ పెద్ద ధనికుడు కొంపలో పెళ్లి చేస్తే పదివేలు దక్షిణ వస్తుంది ఓ కట్ట పారేస్తాడు అత్యచ్చుకు రావచ్చు పది పెళ్లిళ్ళు చేస్తే వచ్చే డబ్బు ఒక్క దఫలో వచ్చు పది భిక్షలకు వచ్చిన రక్షిణ ఒక్క భిక్షలో వచ్చేస్తుంది అంతకు మించేది అశుద్ధ అసందర్భమైన సమాచారం అలాంటివి పరిహరించటమేం మేలు ఎందుకంటే విజ్ఞానం శాంతమద్వయం అనే ఆత్మతత్వాన్ని తెలుసు వదలుచుకున్నవాడు ఈ బాహ్య ప్రపంచము అర్థకామములు ఓపెసరంత ధర్మం ఆ ధర్మాన్ని సందుగా చేసుకుని అర్థకామ ప్రపంచంలో ప్రవేశించటము ఈ పొరపాటు చేయకూడదు అది చెయ్యకుండా మీరు నిజమైన విరక్తితో యథార్థమైన విరక్తితో ఈ సెన్స్ ప్రెషర్స్ తోటి ప్లే చేయకుండగా భోగాలకి బాగా అలవాటు పడిపోకుండా మీరు ఉండగలగా ఎందుకంటే అర్థకామములు ఏం మనిషి హృదయంలో ఉన్నటువంటి ఆ శక్తిని కప్పివేస్తారు వీరి హృదయంలో ఆత్మతత్వం ప్రకాశిస్తూ ఉంటుంది ఆ ప్రకాశాన్ని పూర్తిగా కప్పేస్తారు ఇది ఎలాగంటే చక్కగా ప్రకాశించే మణి మీద ఇంత బుట్టడు బూడి దిమ్మరిస్తే ఆ మణి ఇంకా ప్రకాశించడం మానసు లేదన్నట్టు అయిపోతుంది అలా అయిపోతారు ప్రపంచంలో ఆ ప్రాపంచికత ఒళ్ళంతా పట్టేసి అలా తయారవుతారు ఆ పొరపాటు కనుక చేశారంటే మీకు విజ్ఞానం శాంతమద్వయం అనే ఆత్మశోధనా ఇదంతా కూడా కలలోని మాట అవుతుంది ఇందుకోసం శంకరులు గుర్తు చేస్తున్నారు చెప్త బాహ్య ఈషణ బాహ్య ఏషణలను విడిచిపెట్టవలేము అంటే అది సంస్కృత పదం చాలా మంది ఈషణ అంటారా ఏషణ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మీరు ఏ కన్ఫ్యూషన్ పెట్టుకోకూడదు ఏషనా విష ఇచ్ఛాయం నుంచే వచ్చి ఉంటుంది ఏషణ బాహ్య ఏషణ అంటే బాహ్యమునందలి కామనలను విడిచిపెట్టి బాహ్యమునందలు జగత్తులో ఏముంటాయి అర్థకామాలు ఉంటాయి ఆ కామనలను విడిచిపెట్టి మరి ధర్మం ఏమిటి కామ్యకర్మలను కూడా విడిచిపెట్టి ఎందుకంటే కామ్యకర్మలు కూడా ఎందుకు చేస్తారు అర్థం కోసం కామం కోసమే చేస్తారు కామ్య కర్మల్ని చేసేది కూడా అర్థం కోసం కామం కోసమే చేస్తారు తప్ప మరో దానికి కాబట్టి అవి కూడా అర్థకామా కోటిలో పడిపోతాయి కాబట్టి అది కూడా త్యాగం చేయాల్సి కాబట్టి త్యక్త బాహ్య ఏషణ అంటే కాదు ఏషణాయే కరెక్ట్ ఏషణ కరెక్ట్ కాదు ఈషణ అనకూడదు ఏషణ అనే అన్నారు మాత్రం ఆ పదం వేరు ఏషణ అంటే కోరిక స్త్రీరంగ శబ్దం రమా రమే రమా అలాగా కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే చెత్త అనాత్మ పదార్థాభిలాషా అండ్ రసేకా అనాత్మ వర్గమునందు అభిలాషను విడిచిపెట్టి ఆత్మనిష్ఠులే ఉండాలి ఆ ఇన్నర్ ఇన్నర్ రియాలిటీని పట్టుకోవాలి ఇన్నర్ రియాలిటీ మీద ప్రేమ ఉండాలి బాహ్యములైనటువంటి అనాత్మ విషయములు ఏవైతే ఉంటాయో అంటే భోగములు ధనము ధనము అనాత్మయే భోగములు అనాత్మయే నా వాళ్ళు పరాయి వాళ్ళు ఇదంతా కూడా అనాత్మ వర్గం ఈ అనాత్మ వర్గమునందు ఆభిముఖ్యంతో కూడిన ఇచ్ఛ అంటే అటువైపు చాలా ముగ్గు చూపించేటువంటి కామనలు పెట్టుకోకూడదు అటు ఏందో నిస్సంగంగా నిర్లిప్తంగా ఉంటూ ఉండటము ఆత్మనిష్టయందే ముగ్గు ఉండాలి ఆ ఫోకస్ అంతా ఆత్మనిష్టయంగా ఉండాలి విజ్ఞానం శాంతమద్వయం అని గుర్తు చేసుకోవడం ఆత్మనిష్ఠుడిగా ఉంటూ ఉండటం ఉదన్న సాయంకాలం ధ్యానం చేసుకోవటం కొంత యోగాభ్యాసం చేయటం కాన్షియస్ యోగా ఇన్నర్ అవేర్నెస్ని డెవలప్ చేయటం కోసం హఠయోగం కాదు కాన్షియస్ యోగ హఠయోగం అనవసరం హఠయోగం దట్ ఈజ్ అనదర్ డైరెక్షన్ మళ్ళీ దేహాభిమానంలో పడిపోతాడు కాబట్టి అవన్నీ అనవసరం కాన్షియస్ యోగా అంటే ఓ రెండు రెండు రెండు మూడు రోజులు ఆరు ఆసనాలు మనస్సు పెట్టి వేస్తూ ఉంటే శరీరం చక్కగా బెండ్ అవుతుంది ఆరోగ్యంగా ఉంటుంది మనమేమో మన సాధనని బాగా చేసుకోగలుగుతాం కొంచెం యోగాభ్యాసం చేయటం శాస్త్రాన్ని బాగా అధ్యయనం భాష్యాన్ని చదువుకుంటూ ఉండటము మహాత్ముల బోధలని చదవటము అలాగా ఆ తర్వాత ఏదైనా కొంత ప్రేమ ఇప్పుడు అర్థకామాలలో ఉన్నవాడు దేనిని ప్రేమించలేడు వాడికి ప్రేమ చేత కాకుండా అయిపోతుంది ప్రేమ ఏమి చేరింత కాదు అర్థకామాల వెంట ఉన్నవాడు వాడు అనుకుంటాడు నేను నా భార్యని పిల్లల్ని ప్రేమిస్తున్నాను అనుకుంటాడు ఏమీ ప్రేమించదు కోఎగ్జిస్టెన్స్లో ఉంటుండే నేను నేను ఇంటికి వచ్చేప్పుడు ఇల్లంతా రెడీ చేసి పెడుతుంది నా పిల్లల్ని కాపాడుతూ ఉంటుంది వీడి అందుకోసం అలాగ కో ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది తప్ప ప్రేమించలేడు నుంచేతనే వాడికి అనుకూలంగా లేకపోతే అహంకరిస్తాను అనుకూలంగా లేకపోతే దెబ్బలాడతాడు అది ప్రేమ ఎలా అవుతుంది కాబట్టి ప్రేమ అంటే అది ప్రేమ నీకు అనుభవానికి రావాలి అంటే అహంకార మమకారాలను తొలగి తొలగిపోయి ఈ యేషణలన్నీ పోయినప్పుడే యథార్థమైన ప్రేమ అనుభవానికి వస్తున్నారు మీరు డబ్బుని భోగాలని ప్రేమిస్తున్నంత కాలము మీరు దే ఈ సృష్టిలో దేన్ని ప్రేమించలేరు డబ్బుని ప్రేమిస్తున్నారంటే అహంకారాన్ని ప్రేమిస్తున్నారు భోగాల్ని ప్రేమిస్తున్నారంటే దేహము దాని యొక్క కంఫర్ట్స్ని ప్రేమిస్తున్నారు ఈ రెండింటినీ ప్రేమిస్తూ ఉన్నంత కాలము మీరింక దేనిని ప్రేమించటం సంభవం కాదు ఊరికే భార్యని ప్రేమిస్తున్నాను పిల్లల్ని ప్రేమిస్తున్నాను అని అంటారు తప్ప రేమంటే ఒకటో ఎరగరు పిల్లల్ని ప్రేమిస్తున్నామంటారు ఆ పిల్లల్ని రాసి రాంపానా పెడతారు వాళ్ళని పుష్ చేసి డామినేట్ చేసి పొజెస్ట్ చేసేసి వాళ్ళకి ఏ రకమైనటువంటి వాడు వాడు వీళ్ళు అనుకున్న విధంగా తిరగాలి వాళ్ళు స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం ఉంది ఆ రకంగా వాడు ఇంజనీర్ అయిపోవాలి డాక్టర్ అయిపోవాలి వీడు అనుకున్నట్టుగానే వాడు పెరిగిపోవాలి వీడి చెప్పిన పిల్లనే పెళ్ళాడాలి పిల్ల పెళ్ళిన తర్వాత పెళ్ళాడిన కూడా కాపరం వీడికి అనుకూలంగా వాడు వెళ్ళి ఆ అమ్మాయితో కాపురం చేయాలి అది ప్రేమ ఎలా అవుతుంది చాలా సమస్య సంసారం ఎవటవు తింటున్నాను అది నూరు కషాయం చేసి తాగినట్టే అయిపోతుంది వీడి బతుకు వీడేం మిగలడు ఖర్చు అయిపోతుంది సంసారం అంటే బాహ్య ఏషణలు చాలా డేంజరస్ చెప్త బాహ్య ఏషణ పునర్నపతంతి సో అలా ఎవరైతే ఉంటారో వాళ్ళు తిరిగి పడిపోరు దేంట్లో అవిద్యాంత సాగరే విపర్యే చీకటి గుయ్యారం సాగరం అంటే సముద్రం చీకటి సముద్రం భాంత చీకటి చీకటి సముద్రం నేను ఇందాక ఆయన చెప్పాను షిప్ రెక్ షిప్పు రెక్కైపోయిందండి షిప్లో వెళ్తున్నాడు షిప్పు పగిలిపోయింది దాంట్లో వీడి వాళ్ళందరూ చల్లాచెదురైపోయారు వీడి సంపదంతో సముద్ర గర్భంలో గడిపోయింది వీడు ఒంటరిగా నిలకొడు ఉన్నాడండి షిప్ అయిపోతుంది లైఫ్ శరీరం శిథిలం అయిన ఇంకా ఏది మన అధీనంలో ఉండదు ఏదో శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు తెలియదు అది అంచేతనే శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏదైనా కొన్ని ధర్మకార్యాలు కొంత వేదాంత అధ్యయనము కొంత యోగా ఇవన్నీ చేసి పెట్టేసుకోవాలి ఇంకా స్పాండిలైటర్స్ వచ్చిన తర్వాత ఇంకా ఆసనాలు లేదు ఏం లేదు అది రాకముందే ఇంకది రాదు కూడా ఇప్పుడు మీరు హంస తల్పాల మీద చక్కగా షైనింగ్ చేసుకో రిచ్ ఫుడ్ పుచ్చేసుకుంటా చక్కగా విలాసంగా ఎయిర్ కండిషన్ దాంతో ఆలాగా భోగాలని అనుభవించేసుకుంటే స్పాండిలైటిస్ వచ్చేస్తుంది ఏ విధంగా దేహం డేంజరస్ లేకపోతే బీపీ వచ్చింది వచ్చేస్తుంది నేను వాక్యమైన ఆశ్చర్యపోయాను కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళ మరణించి వాళ్ళందరూ డైబెటీస్ పీపులే నార్మల్ పర్సన్ డైబెటీస్ లేనివాడు కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల మరణించడం అనేది ఈ జగత్తులో ఉండదు వాడు కిడ్నీ ఫెయిల్యూర్తో మరణించేటంటే తప్పనిసరిగా డైబెటీస్ కూడా అయి ఉంటాడు డయబెటీస్ ది మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అండ్ డయబిటీస్ ఎందుకు వస్తుందో తెలిసిన లైఫ్ స్టైల్ డిసీజ్ అది అది వీడు చిక్కుకున్నప్పుడే వస్తుంది అంత రాదు సంసారము చాలా ప్రమాదకరమైనది అవిద్యా ధ్వాంత సాగరే అజ్ఞానము అనే చీకటి సముద్రంలో వీడు పడిపోతాడు దాన్ని ఆచార్యులు సింపుల్గా విపరీయే అంటే విపర్యంలో పడిపోకండి జీవితాన్ని తప్పుదారిలో పడిపోనివ్వకండి అంటున్నారు ఆయన ఏమిటండి ఆ తప్పుదారి అంటే అవిద్య ధ్వాంత సాగరే క్షిప్రెక్క అయిపోతాడు క్షిప్రక్క అయిపోతారు టేక్ కేర్ సో సంసారం విషయంలో అంత జాగ్రత్తగా ఉంది తత్రమోహోకేకను పశ్యక ఇది మంత్రవర్ణాత్ మంత్రం అంతా చెప్పకుండగా కొంత మంత్రాన్ని చెప్తే దాన్ని మంత్రవర్ణము పార్ట్ ఆఫ్ ది మంత్ర సో ఈ మంత్రం ఈశావాస్యోపనిషత్తు ఏడో మంత్రం ఈశావాస్యోపనిషత్తులో పద్దెనిమిది మంత్రాలు ఉన్నాయి ఈ ఏడో ఎనిమిదో వాటెవర్ ఎనిమిది ఎనిమిదో మంత్రం యస్టు సర్వాణి భూతాన్ని ఆత్మన్యవాను పశ్యతి తో మోహోక ఏకత్వమనుపశ్యత అయ్యా మంత్రం ఆత్మస్వరూపాన్ని చెప్పాలి అంటే ఈ మంత్రాన్ని కోట్ చేయడం తప్ప మరో గతి లేదు ఈ మంత్రాన్నే కోయాలి ఇంకా వేరే మార్గం ఈ మంత్రం యొక్క సారమును ఒక్క సమాసంలో చెప్తారు ఏమనంటే సర్వాత్మభావము ఈ సర్వాత్మభావము అనేది మోక్షానికి పర్యాయ పదము జీవన్ముక్తికి ఇది పర్యాయం పర్యాయం ఉండే తెలుసు నుండి శనాని అంటే సమానార్థకమైన పదం మోక్షమున్నా సర్వాత్మభావమున్నా ఒక్కటియే ఏమీ తేడా లేదు దీన్ని తెలుగులో సాధ్యత ఒకటి ఉంది అవ్వ పేరే ముసలమ్మ అంటారు అంటే అవ్వన్నా ముసలమాన్నా ఒక్కటే అదేవిధంగా మోక్షమున్నా సర్వాత్మభావము అన్నా ఒకటే సర్వాత్మభావం ఏమిటి అందరూ ఆత్మస్వరూపులే శత్రువు ఎక్కడున్నాడో ఆత్మయందే ఉన్నాడు మిత్రుడు ఆత్మయందే ఉన్నాడు కాబట్టి శత్రువు మిత్రుడు ఇద్దరూ ఆత్మస్వరూపుడే మన్ని తిట్టినవాడు ఆత్మస్వరూపుడే మన్ని పొగిడినవాడు ఆత్మస్వరూపుడే తుల్య నిందాస్ఫుతి అందరూ ఆత్మస్వరూపుడు పరాయి వాడు ఎవడో లేడు అందరూ ఆత్మస్వరూపుడు ఎస్తు సర్వాన్ని భూతాన్ని ఆత్మనియవ అనుపశ్యతి అందరినీ ఆత్మస్వరూపంగా ఎవడైతే దర్శిస్తాడో పశు పక్షి అందరూ ఆత్మస్వరూపం ఇప్పుడు మీరు ఆలోచించండి నా దగ్గర పండు ఉంది నేను కూర్చుని కూర్చుని ఆ పండు ఉప్పుకుని జాగ్రత్తగా భూజిస్తున్నాను భూజిస్తుంటే నాకు అనిపించింది ఈ పండు కనుక కోతులు ఆ కోతికి ఇచ్చాను అనుకోండి అది ఆ గోడ మీద జాగ్రత్తగా ఉప్పుకొని అది భూజిస్తుంది ఆ కోతికి నాకు తేడా ఏంటి ఏమో డిఫర ఎందుకంటే ఆ ప్రాణశక్తి సర్వ సర్వప్రాణులందు సమానంగా ఉన్నది నేను ఫలానా వ్యక్తిని అనుకుంటే అంతా డిఫరెన్స్ ఫలానా వ్యక్తిత్వం లేదనుకోండి ఇక్కడ ఏముంది సమ్ మెమొరీస్ అర్థే అండ్ లైఫ్ ఇస్తే అండ్ హంగర్ ఇస్తే అండ్ వాటే మంకీస్ ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ లైఫ్ ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఇంటలెక్ట్ మెమరీస్ ఉంటాయి దాంతో ఎందుకో తెలుస్తున్నాం అండి అది ఆ టైంకి వస్తుంది వచ్చి నా కిటికీ కేసు చూస్తుంది వీడు ఏదైనా పెడతాడేమో అని కిటికీ అలా ఎందుకు నా కిటికీ కేసు ఇంకో కిటికీ కేసు ఎందుకంటే అది నిన్న ఏదో దొరికింది మళ్ళీ వేళ ఏమైనా దొరుకుతుందేమో అని కిటికీ దగ్గరికి వెళ్ళి చూడగానే అటు అటు చూడడం మానేసి నాకేసే కోటి వెరీ ఇంటెలిజెంట్ ఆ తర్వాత మాట్లాడకుండా అలా చూస్తుంటే అది ఏదో సౌజ్ఞలు చేస్తుంది మేజర్ ఇట్ జస్ట్ వాంట్ సమ్ ఫ్రూట్ ఇత్రూట్ అది తీసేసుకుని గమ్మునొచ్చేసుకుంది మళ్ళీ ఎవళ్ళైనా వీడు కరబుచ్చుకొస్తాడేమో భయం అది పట్టేసుకుని ట్రికల్గా గోడెక్కేసి ఆ గోడ మీద ప్రశాంతంగా కూర్చొని అది ఏం తింటుంది ఈ విచ్వే ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అస్ సేమ్ కాబట్టి ఈ సృష్టిలో ఆత్మకంటే భిన్నంగా ఏదీ లేదు సకల ప్రణులు ఆత్మరూపంగానే ఉన్నారు ఆ విధంగా ఎవడైతే దర్శిస్తాడో త్ర కో మోహ్ఞానావస్థ తే తస్ కాలే జ్ఞానకాలే కో మోహోక శోకమోహములకు తావెక్కడిది శోకమే ఉన్నది మోహమే ఉన్నది శోకమోహాలు ఎప్పుడు ఉంటాయో తెలుస్తుందండి నేను నాది నేను నాది అని మీరు ఎప్పుడైతే పెట్టారో ఉండేది శోకమోహాలే మీరు చూపించండి లోకంలో నేను నాది అని శోకమోహాలకు అతీతంగా ఉన్న గుణగాడిని ఒక్కరిని చూపించండి మీరు ఈ సృష్టిగా ఉండడం ఎందుకంటే నేను నాది ఇస్ ది ఫార్ములా ఫర్ డిస్ట్రెస్ అండ్ అన్హాపీనెస్ కాబట్టి ఎస్టు సర్వాణిభూతాన ఆత్మ దట్ బిలాంగింగ్నెస్ సో ఐ బిలాంగ్ టు దిస్ బాడీ అది అజ్ఞానధ్వాంత సాగరం ఈ దేహమునందు నేను ఉన్నాను ఈ దేహమే నేను నేను పుట్టాను నేను పోతాను ఇది నాది అది నాది అంటే ఆ బిలాంగింగ్నెస్ దేహానికి బిలాంగ్ అంటే దానికి చెంది ఉంటాడు ఆ బిలాంగింగ్నెస్ని బాగా ఎక్స్పాండ్ చేయాలి ఎంతవరకు ఎక్స్పాండ్ చేయాలంటే ముందు ఒక మనిషితో ప్రారంభించాలి ఇట్స్ ఓకే మన హృదయంలో ఏవో ఆకాంక్షలు ఉంటాయి మన ఆకాంక్షలు ఎలాంటివో ఆ అవతల వ్యక్తి యొక్క ఆకాంక్షలు కూడా అలాంటివే నా ఆకాంక్ష పరిపూర్ణమైతే ఎట్టిదో అవతల వ్యక్తి ఆకాంక్ష పరిపూర్ణమైనా ఏమి తినలేదు వన్ అండ్ ది సేమ్ ఎప్పుడు కూడా మీకు రహస్యం చెప్తా ఇఫ్ యు వాంట్టు బీ హ్యాపీ మేక్ అదర్స్ హ్యాపీ ఏమండే ఇంకో రహస్యం నెవర్ ట్రై టు బీ హ్యాపీ యువర్ సారీ మీ అంతటా మీరు ఒక్కరే హ్యాపీగా ఉండడానికి మీరు ప్రయత్నం చేశారా మీరు దుఃఖంలో పడుకుంటారు మీరు ఒంటరిగా మీ ఒక్కరు హ్యాపీగా ఉండే ప్రయత్నం చేయకూడదు ఇప్పుడు ఈ పెళ్లిళ్ళు అవుతాయి పెళ్లిళ్ళు వాళ్ళకి సలహా ఏమని నేను చెప్తూ ఉంటాను చూడు డోంట్ ట్రై టు బీ హ్యాపీ యువర్ శల్ఫ్ నా భర్త నేను చెప్పినట్టు చేస్తే నేను హ్యాపీగా ఉంటాను నువ్వు అలా ఎప్పుడైతే అనుకుంటావో దట్ ఈస్ డిజాస్టర్ డోంట్ ట్రై టు బీ హ్యాపీ యువర్ శల్ఫ్ మరేం చేయాలండి ఆ అమ్మాయి కంగారు పడుతున్నాయి ఏట్రో వీడు ఇలా చెప్తున్నాడు ఏమిటి అప్పుడు నేనంటాను చూడు ట్రై టు మేక్ హిమ్ హ్యాపీ దెన్ హీ విల్ బీ హ్యాపీ ది ఓన్లీ వే టు బి హ్యాపీ అలాగే భర్త హ్యాపీగా ఉండాలంటే భార్యను హీ టు మేక్ హర్ హ్యాపీ దెన్ హీ విల్ బీ హ్యాపీ షీ హ్యాస్ టు మేక్ హిమ్ హ్యాపీ దెన్ షీ విల్ బీ హ్యాపీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ముందు అసలు పెళ్లికి ముందే భాష ఎలా ఉందంటే నా భర్త నాకు అనుకూలంగా ఉండాలి అంటుంది అమ్మాయి అప్పుడు ఆ మాట వింటాను నేను విననుకుంటానా అయ్యేది నీకు ఈ జీవితంలో సుఖము కల్లా అని అలా రాస్తారు మ్యారేజ్ దాంట్లో ఈ అమ్మాయి రాసుకుంది ఎంఎస్ అీటెక్ working in uh, Tata consultancy, Tata engineer, wants a husband who respects her uh, tastes and hobbies, and who is willing to make her happy, who is willing to live with her uh, separate from the parents. Anand <laughs> Aswara. They write like that. They write like that. Huh? Is that something? మనవాళ్ళు లేనండి దీంట్లో క్రిస్టియన్ హిందూ దీంట్లో మతం ఏం లేదండి మతాలకు అతీతంగా ఇంకా అది ఉంటుంది బ్రాహ్మణుడు అయి ఉండాలి లేకపోతే కమ్మవాడు అయి ఉండాలి లేకపోతే హిందూ అయి ఏదో ఆ మాట కూడా పక్కన ఉంటుంది అది పెడతారు అటువంటి అబ్బాయి కావలేను అని పెడతారు అది చూస్తాను నేను చూడగానే అనుకుంటాను ఈ అమ్మాయి ఈ అమ్మాయి వీడి ఈ అమ్మాయికి నోరు దొరికి తను హ్యాపీగా ఉండడం ఏ మాట కాదు అలా ఉండలేదు మీరు హ్యాపీగా ఇది వీడికి వీడికి జీవితం అంతా అయిపోయిన తర్వాత తెలుసుకుంటాడు ఈ సత్యం క్షిప్రెక్క తెలుసుకుంటాడు వీళ్ళ అని నేను చెప్తున్నా క్షిప్రెక్క కాకముందే తెలుసుకోండి మన వాళ్ళు పాతివృత్యం అనేవారు పాతివృత్యం ఎందుకన్నారంటే దట్ ఈస్ ది ఓన్లీ వే టు బి హ్యాపీ దేర్ ఇస్ నో అదర్ వే ఇది సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ ఏంటంటే యు మేక్ ది అదర్ పర్సన్ హ్యాపీ నువ్వు హ్యాపీగా ఉండాలంటే నీ భర్త హ్యాపీగా ఉండిట్లో చూసుకో నువ్వు హ్యాపీగా ఉండాలంటే మీ మామగారు హ్యాపీగా ఉండిట్లో చూసుకో మీ అత్తగారు హ్యాపీగా ఉండిట్లో చూసుకో అందరూ ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండిట్లో చూసుకో ఆ తర్వాత ఏమైందో నాకు చెప్పు నువ్వు హ్యాపీగా ఉంటావు దట్ బిలాంగింగ్నెస్ పెరగాలి ఆత్మరూపంగా మొత్తం సృష్టినంతనే ఆత్మరూపంగా దర్శిస్తే శోకమోహాలకి తావేలేదు శోకం ఎక్కడి నుంచి వస్తుందంటే నేను నాది అనేప్పటికీ దట్ ఈస్ ది ఫార్ములా ఫర్ హ్యాపీనెస్ అయితే ఈ మాట మీరు ఎవరికి చెప్తారు పీపుల్ ఆర్ నట్ సెడ్ డే డాంట్ యాక్సెప్ట్ వినరు మీరు చెప్పి చూడండి ఈ మాట వాళ్ళు వినరు నేను అసలు పెళ్లికి వెళ్ళను వాళ్ళే వస్తారు నా దగ్గరికి నేను ఆశీర్వదనం చేసి పంపించేస్తాను వాళ్ళు ఆశీర్వదనం కోసం వస్తారు ఓ నాలుగు పళ్ళు బుట్ట ఓ బుట్టు బుట్టకొస్తారు సరే అది అక్కడ పెట్టండి కొన్ని నేను తింటాను కొన్ని మా మిత్రులు తింటారు కొన్ని కోతులు తింటారు ఏమో హోటి తింటాయి ఏమి వేస్ట్ ఏం కాదు ఎవ్రీథింగ్ విల్ బి పుట్టు గుడ్ న్యూస్ సో శుభం భూయాత్ర వెళ్ళిరండి అని పంపిస్తాను మీరు ఏదైనా చెప్పండి నేను వాళ్ళు అడుగుతారు అడిగితే కూర్చున్నా ఈ లోపల వీళ్ళందరూ మాట్లాడు మీరు ఇలా మాట్లాడు నేను మాట్లాడతాను ఇంకా నాకు మిత్రుడు ఉన్నాడు వీర్రాజు గారిని కాకినాడలో వాళ్ళ అబ్బాయి అమ్మాయి కొత్త పెళ్లి పెళ్లిని నన్ను పిలిచే కథ నాకు మంచి మిత్రుడు అతని మీద ప్రేమతో వెళ్ళాను పెళ్లి కొడుకు పెళ్లి నాకు తెలియదు కూడా అయిపోయింది నేను వెళ్ళాను వెళ్తే భోజనం ఏర్పాట్లో అంతా పెళ్లివారు హెడావిడీను నేను ఇతని మీద ఉండే వీర్రాజు మాతోటి ఉంటాడు మా అబ్బాయికి ఆ కోడలికి ఏదైనా చెప్పండి చెప్తాను ఏ మీరిద్దరు ఇలా వెళ్ళా కూర్చోండి కింద కూర్చోబెట్టాను నేను సోఫాలో కూర్చున్నాను కింద కూర్చున్నాను కూర్చోబెట్టాను తర్వాత ఏమమ్మా మీరు అందరూ అలా ఇటువటు తిరుగుతో కబుర్త చెప్తుంటే వీళ్ళకి చెప్పడం కుదరదు మీరు ముందు మాట్లాడడం మానేవి అని ఒక ఆజ్ఞ జారీ చేశారు వాళ్ళు మాట్లాడడం మానేశారు ఈ పరిచారకులు వాళ్ళు కాఫీలు ఏగో కాఫీలు అన్నీ మానేసాయి స్టాఫ్ టాక్ ఇలోపులో ఇటువంటి తిరిగి ఒకటి తిరగడం మానేవి అని ఇంత కట్టడి చేసి అప్పుడు వెళ్ళది చెప్పారు దాంపత్య జీవితం అంటే ఏమిటి అలా ఉండాలి చెప్పారు ఇప్పుడు తెలుసుకుంటే బాగు మీరు హ్యాపీగా ఉంటారు అంతా అయిపోయిన తర్వాత తెలుసుకుంటే ఉపయోగం ఉండదు ఇప్పుడే తొందరగా తెలుసుకుంటే ఇదే మంచి టైం తెలుసుకొని అని చెప్పారు ఒక సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ మీకు చెప్తున్నా అది మీరు బాగా వినండి ది ఓన్లీ వే టు బి హ్యాపీ ఇన్ లైఫ్ ఈజ్ To make the other person happy. That టు మేక్ ది అదర్ పర్సన్ హ్యాపీ అది ఉంది వే అదొక సీక్రెట్ ఇంకో సీక్రెట్ ఈ సృష్టిలో మై Happiness అనేది లేదు హ్యాపీనెస్ ఉంది మై హ్యాపీనెస్ లేదు ఎందుకంటే హ్యాపీనెస్కి ముందు మై పెట్టారంటే వ్యక్తి ఉన్నాడు వ్యక్తి ఉంటే హ్యాపీనెస్ లేదు హ్యాపీనెస్ ఉంటే వ్యక్తి లేదు దెర్ ఈజ్ ఓన్లీ హ్యాపీనెస్ దెర్ ఈజ్ నో My happiness. కాబట్టి అమ్మ నువ్వు మై హ్యాపీనెస్ అని అనుకోదు ఇ అదర్ పర్సన్ ఈజ్ హ్యాపీ మేక్ హిమ్ హ్యాపీ ఇన్ డూయింగ్ షో యూ విల్ బి హ్యాపీ సేమ్ అప్ థింగ్ అప్లైస్ టు హిమ్ నేను ఇంకోసలా చెప్తా వాడు చేశాడు మానాడు నీ పని నుంచి అలాగే వాడు కూడా చేయాల్సి కాబట్టి ఆ బాగా ఎక్స్పాండ్ చేసినప్పుడు సర్వ ప్రాణులను ఆత్మయందు దర్శించుక అది ఎవడైతే చేయగలుగుతాడో వాడు శోకమోహముల నుండి వాడు విడుదలైపోతాడు ఏకత్వం అనుపశ్యత అను అంటే ఆచార్య ఉపదేశం అను శాస్త్రాన్ని ఆచార్యులు ఉపదేశిస్తుంటే శ్రవణం చేసి అనుసంధానం చేసుకుని అనుభవానికి తెచ్చుకుని ఎవళ్ళైతే ఆ ఏకత్వాన్ని దర్శిస్తారో బాహ్యంగా మనందరం భిన్న భిన్నాలుగా ఉన్నా మనందరిలో ఒకే ఆత్మ చైతన్యము గలము ఒక సూర్యుని ఒకే ఆత్మ ఆత్మ సూర్యుడు ఎప్పుడూ కూడా ఆ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు శోకమోహముల నుండి బయటపడిపోతారు ఇత్యాది మంత్రవర్ణాత్ కాబట్టి ఏమేవ విజానంత పతంతి విపర్య ఇలాగే తెలుసుకోవాలి తప్ప దీనికి భిన్నంగా తెలుసుకుంటే విపర్యంలో పడిపోతారు అక్కడికి టాపిక్ అయిపోయింది ఇంక ఇప్పుడు టాపిక్ ఏమిటంటే అలాతము అలాతము అనే టాపిక్లో వచ్చింది ఇది అలాత శాంతి కదా అలాతము అంటే కొరివి కొరివి దెయ్యము ఎప్పుడైనా విన్నారా కొరివి దెయ్యం అంటే ఆ అలాతము ఆ కురివి ఇలా ఇలా తిరుగుతూ ఉంటుంది చీకటిలో చీకటి బ్యాక్గ్రౌండ్లో కొరివి ఇలా ఇలా తిరుగుతూ ఉంటుంది ఆ తిరుగుతూ ఉంటే వీడికి ఏమనిపిస్తుంది అక్కడ ఎవళ్ళో నిలబడి కొరువు ఒకసారి పైకి ఎత్తి కిందకి పెట్టి పక్కకి తిప్పి చేస్తున్నారు అని అనిపిస్తుంది చీకట్లో ఉన్నప్పుడు అలా అనిపిస్తుంది కదా ఆ ఎవళ్ళు ఎవరై ఉంటారు అది దెయ్యం ఎందుకని అది శ్మశానం లేదా శ్మశానానికి సమీపంలో ఉంది మనం దూరంలో ఉన్నాం ఆ కొరువు ఇలా ఇలా కదులుతుంది అమ్మో దెయ్యం ఒకసారి ఇంకా కొరివి ఇంకా అక్కడ బయట కదలడం ఆగిపోయినా వీడి మనస్సులో ఇంకా కదులుతూనే ఉంటుంది ఆ కొరివి అలా మనస్సు అలా తిరిగేస్తూ ఉంటుంది కొరివి తిరిగినట్టుగా వీడికి ఇంక శాంతి ఉంది వీడు అలాగా ఆ భయంతో కరుగులు తీస్తూ ఉంటాడు భయం మనిషి భయంలో పడిపోతుంది సంసారం అంటే ఏమిటి ఈ మనస్సు అనే కొరివి అలాగ తిరిగి అదే సంసారం మరి ఆత్మస్వరూపం అంటే ఏమిటి ఈ కొరివి శాంతించకండి అలాత శాంతి అలాత శాంతి అనే మాట ఇక్కడి నుంచి వచ్చింది నలభై శ్లోకం దగ్గర అంతవరకు అలాత శాంతి అనే దానికి ఇట్రడక్షలే ఇప్పుడు అలాత శాంతి ఇదేమిటిది ఏం కనబడుతుంది పి త్రీ రివర్స్ డైరెక్షన్ ఇలా అయితే కరెక్ట్గా కనబడి దాని మిర్రర్ ఇమేజ్ కనపడుతుంది ఇలా అంటే పీ త్రీ కనపడుతుంది అది పీ కాదు దాన్ని ప్రోగ్రామ్ చేయాలి వన్ టూ త్రీ ఉన్నాయి ఇది మూడు సార్లు ఇది రెండు సార్లు ఇది నాలుగు సార్లు అలా ఉంటుంది ఇప్పుడు మీకు ఐ లవ్ యూ రాయాలనుకోండి ఐ రాయాలి ఐ రాయాలంటే ఏం చేయాలి రెండు మూడు సార్లు నొక్కి మూడు రెండు సార్లు నొక్కి ఒకటినొకసారి నొక్కితే ఐ అవుతుంది అలా ఉంటుంది ఒక లిస్ట్ అదే ఐ తర్వాత గ్యాప్ ఇవ్వాలనుకున్న గ్యాప్కి ఏం చేయాలి అలా ఉంది ఆ కాగితం ఉంది ఎక్కడో నా దగ్గర లేదు ఇక్కడికి పోయింది ఏమండి అది అది అది ట్రై ఉంటే ఆ పీ వచ్చిన తర్వాత ఇంక విసిగెత్తి మానేశాను అది దాని దాని పరిస్థితి ఆ పీ యొక్క లక్షణం అది పీ టూ వచ్చిందా చూసానా నేను ఇక్కడ ఎవరు నొప్పే దాంతో మారిపోయినా అక్కడ సే సేలోట్స్ బర్గ్లో లెటర్స్ పార్టీ అని ఉంది అంటే మనందరం పార్టీకి వెళ్దాము అని అర్థం సో ఇది ఇది అలాతం అలాతం కదా అలాతం శాంతంగా ఉన్నప్పుడు ఏముంది పీ లేదు టూ లేదు త్రీ లేదు ఏమీ లేదు లెటర్స్ పార్టీ లేదు ఏమీ లేదు అలాతం తిరుగుతుంటే ఇవన్నీ వచ్చింది ఇప్పుడు అలాతము తిరగడం సంసార ఇది సంసారం ఇది సాధన అలాత శాంతి ఇది ప్రకారం విజువక్రాది కాసం అలాతస్పంది గ్రహణగ్రాహకాభాసం విజ్ఞానస్పందిత ఇప్పుడు ్రాహ్యము గ్రాహకము అంటే నేను జ్ఞాతను తెలియవాడను నా చేత తెలియబడేది జగత్తు నేను చూచువాడను నా చేత చూడబడేది జగత్తు అని వీడు అంటాడు ఏమన్నా ఇప్పుడు మనకేమనిపిస్తుంది నేను వేరు ఈ దృశ్య ప్రపంచం వేరు భేదం అలా అనిపిస్తుంది కానీ అక్కడ భేదమేమీ లేదయ్యా భేదమేమీ లేదు కాదండి అలా కనపడుతున్నాయి అలా కనపడతాయి కనపడతాయే అంతే భేదం ఏమీ లేదు నేను నాకంటే భిన్నమైన ప్రపంచము అనే రెండు లేవు ఆ రెండూ కూడా లేవు అది ఏమవుతుందంటే ఇప్పుడు ఈ అలాతముంది ఈ అలాతము తిరుగుతుంటే మీకు ఎవ్వేవో కనపడుతున్నాయి పీ టూ కనపడుతుంది అలాతం తిరిగి తిరగడం మానేస్తే పీ లేదు టూ లేదు అలాగే ఆ మనస్సు విజ్ఞానము అంటే ఆత్మ చైతన్యం యొక్క ప్రతిఫలనము కలిగిన మనస్సు అది విజ్ఞానం నువ్వు కొరివి అంటే నిప్పు లేని కొరివి ఇల్లా ఇలా తిక్కితే ఏం కనపడుతుందండి నిప్పు ఉండాలి దాన్ని ఊరికే కట్టి ఒకటి ఇల్లా ఇలా తిక్కితే చీకట్లో ఆ కట్టి చివరిని ఏముండాలి నిప్పు ఉండాలి అలాగే మనస్సు జడం ఆ మనస్సుకి ఆత్మ ఉండాలి కాబట్టి అది విజ్ఞానం అపరిచ్ఛిన్నమైన విజ్ఞానం అంటే ఆత్మచైతన్యము మనస్సులో ప్రతిఫలిస్తే వచ్చిన జాగ్రచ్చేతన ఆ జాగ్రచ్చేతన అది తిరుగుతోంది ఆ తిరగడం వల్ల నేను నా చేత తెలియబడే ప్రపంచము అని రెండు వచ్చేది అది తిరుగుతోంది ఆ విజ్ఞానం నిద్రపోతున్నాను నిద్రపోతుంటే ఉంది శాంతి అలాత శాంతి నిద్ర తెలివి వచ్చింది అలాతం వెలి అలాతం వెలిగింది ఇంత తెలివి వచ్చిందంటే అలాతానికి నిప్పు పెట్టినట్టు అయింది ఇంకా తిరగట్లే అలాతానికి నిప్పు వచ్చింది ఇప్పుడు తిరగడం ప్రారంభమే దీంట్లో ఎలాంటి నేను ఇక్కడ ఉన్నాను ఈ నీ చోటు ఈ నా వీడు నా కొడుకు ఇది నా జీతము బ్యాంక్ అకౌంటు ఇది ఉద్యోగము నేను నా బ్రేక్ఫాస్ట్ ఇంకా అలా తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి ఆ ప్రపంచాన్ని సృష్టిస్తూ ఉంటాను మీరు ఆలోచించి చూడండి మీకు అలా అది అలాగే అవుతుందా ఇంకోలా అవుతుందా మీరు ఆలోచించు చూడండి అలాగే అవుతుంది వీడు తిరుగుతోంది వీడు నా కొడుకు చెప్పిన మాట వింటలేదు అది తిరుగుతుంది అలాతం జరగదు లేదంటే అలాతం జరగడం ఆగిపోతే కొడుకు లేదు చెప్పిన మాట వినము లేదు వెనక వెన్న విని కొడుకు అంతే వినకపోయినావు ఏ కొడుకే లేదు అంతా కల్పనే పాజిటివ్ కల్పనే నెగిటివ్ కల్పనే అంతా కల్పనే మళ్ళీ అలాతం తిరుగుతూ ఉంటాయి గ్రాహ్య గ్రాహక భావం కూడా ఆ స్పందన దీని మీద రమణ మహర్షి ఉపదేశ సారణలో ప్రతి నేను ఓపిగ్గా చేశాను అది చాలా ఓపిగ్గా చేశాను మీరు గమనించారో లేదో ఆయన ప్రతిపాదన ఏమిటంటే జగత్ ఉంది కదా జగత్ అంటే ఏమిటి జగత్ అంటే మనస్సే మనస్సంటే ఏమిటి మనస్ అంటే అహం ఏ ఇంకా లేదు అహమయం కుతో చన్వత అంటే ఎవో వాక్యాలు ఉన్నాయి అయన ఏం చేశారంటే నాది అన్నదంతా జగత్ అనేదంతా మనస్సులో విలీనం చేశారు ఎందుకంటే మన మనోవృత్తులే జగత్ అంటే కొడుకు మనోవృత్తి అనుకూలుడు ఇంకో మనోవృత్తి ప్రతికూలుడు మరో మనోవృత్తి అంత మనోవృత్తులే ఈ మనోవృత్తులన్నీ కలిస్తే జగత్ అయింది ఈ మనోవృత్తులన్నిటినీ దేంట్లో మీరు విలీనం చేసేయొచ్చు రెడ్జూస్ట్ చేయొచ్చు మనస్సు మరి మనస్సేమిటండి అహం అహం వృత్తిని చూసారా అదే అదే మనస్సు ఎందుకంటే అహం వృత్తి తిరిగి తిరిగి తిరిగి ఈ గ్రాహ్య గ్రాహక భావాన్ని మీకు సృష్టిస్తుంది అని ఈ ప్రతిపాదన నాలుగైదు శ్లోకాల్లో ఉన్నది ఒక ఉపదేశ సార్ ఆ శ్లోకాలు చిన్నవిగా అనిపిస్తే కానీ క్రిటికల్గా ఉంటాయి ఈ కారికల్లాగే మీకు తేలిగ్గా ఉంది అంటే దాంట్లో గంభీరమైన అర్థం ఉంది అలా కాకుండా చాలా గడబడ ఆరభడి వృత్తులు క్షుద్ర అంటూ అలాగే అడాబడిగా రక్షణ దక్షిణాహ క్షత జగత్క్షోభా దురీక్ష్యక్రమా అంటూ అంత గంభీరంగా ఉందంటే దాంట్లో విషయం ఏముండదు పెద్ద తెలుసుకోవాల్సింది ఏముండదు అహమయం కృతో అయమహం కుతో భవతి అహమయం గ అయమహం కుతో భవతి ఈ అహం ఎక్కడి నుంచి వచ్చిందో వెతుకు పతది అహం అహం పడిపోతుంది నిజ విచారణం ఇదే ఆత్మవిచారణం ఇలా ఉంటాయి చిన్న చిన్న పదాలు అబ్బాబ్బా చాలా గంభీరమైన అర్థాన్ని ఇదే కాబట్టి అలాతము మనస్సేనండి ఆ అలాతాన్ని అహంవృత్తి అని మరీ రిడ్యూస్ చేసి చెప్పారు రమణ మహర్షి మీరు ఇన్ జనరల్ ఆ మనస్సు తిరిగి తిరిగి తిరిగి ఈ గ్రాహ్య గ్రాహక భావాన్ని సృష్టిస్తోంది తప్ప వాస్తవంగా అక్కడ మరేమీ లేదు దీనికి అవతారిక చూద్దాం యథోక్తం పరమార్థ దర్శనం ప్రపంచ యుష్యన్నాహ ఇంతవరకు చెప్పినటువంటి పరమార్థ దర్శనం ఉన్నది అదేమిటంటే విద్వాంసులు జ్ఞానులు జ్ఞానులో అనుభవానికి తెచ్చుకునేటువంటి ఆ విజ్ఞానం శాంతమద్వయం ఆ దర్శనం ఆ విషం అది పరమార్థం ఎందుకైంది ఎందుకంటే సంసారంలో ఇది నా ధనము నా ఇల్లు నా వాకిలి నా సంసారము అంటే అది కరిగిపోతూ ఉంటుంది కల కరిగిపోయినట్టుగా కరిగిపోతుంది ఇంకా పరమార్థం ఏమిటి ఆ విజ్ఞానం శాంతమద్వయం అది కరిగిపోదు అది అలా స్థిరంగా నిలిచిపోతుంది అది వాడు స్వరూపం కాబట్టి పరమార్థము అటువంటి పరమార్థ దర్శనము విజ్ఞానం శాంతమద్వయం అని ఏదైతే దానిని మరింత వివరించుట కొరకై దాని ఆరోపించేటువంటి ఈ ప్రపంచాన్ని వివరించి ఆ ప్రపంచము యొక్క ఎస్టాబ్లిష్ చేసి ఆ విజ్ఞానం శాంతమద్వయం అనే ఆత్మస్వరూపాన్ని నిగ్గుతేల్చటం కొరకై ఈ అలాత ప్రకరణం ఆరంభమవుతున్నది అని అవతారిత సో యథాహిలోకే రుజువక్రాదికాభాసం అలాతస్పందితం యథా ఈ శ్లోకాన్ని మళ్లీక్లాస్లో పూర్తి చేద్దాం ఓం ఓర్ణ నమ దూర్ణ నమ పూర్ణ